సంకీర్తనడు వొల్లడుగాక దేహి ఉద్యోగించడుగాక కొల్లైన మేలు తన గుణములో నున్నది తలచుకుంటే చాలు దైవమేమి దవ్వ నిలచుక తనలోనే నిండుకున్నాడు చెలపట్టితే చాలు సర్గమేమి బాత చలివేడి నాలికపై సత్యములోనున్నాడు ఆయమెరిగితే చాలు ఆయుష్యము కరవా కాయపు టూపిరిలోనే గనివున్నది చేయబోతే పుణ్యుడుగా జీవునికి తడబా తేయార కర్మము తనచేతిలోనే ఉన్నది మొక్కనేరిచితే చాలు మోక్షమేమి లేదో ఎక్కువ శ్రీవెంకటేశుడిది ఉన్నాడు దక్కగుంటే చాలు పెద్దతనమేమి అరుదా చక్కక శంతముతోడి దయలోననున్నది